సంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యం మంగళం గురుదేవాయ మహనీయం పునాత్మని సర్వోకరణ్యాయ సాధురపాయ మంగళం హరివో ఓం శివాయో శివాయ శంభో శంకరం శివాయ శంభో శంకర హర హరకర ఓం శివాయ శివాయ శంభో శంకరం శివాయ శంభోయ శంభో శంకరం శివాయ శంభో శంకరం శివాయరం శంకరం శివాయ ంభో శివాయ శివ శివ హర హర శివాయ గిరిజాయ శివాయ శివా శంభో శంకర హర హర హర హరవాయ గంగా గిరిజాంకర ఓం శివాయ శివాయ శివాంభో శంకర ఓం శివాయ కరుణానిధే గోవిందీత ఐదవ అధ్యాయం ఉపశమ ప్రకరణం నేను అడదనని చెప్పిన ఆఖ్యానం జనకోపాఖ్యానం అండి జనక మహారాజు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ తన కృషి తన ప్రయత్నం తన అనుష్ఠానం దీని చేత మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక శిఖరమును అధిరోహించాడు అండి జనక మహారాజు అది తన ప్రయత్నం చేత ఎంతమందో రాజులు పుట్టారు పోయినారు మనం ఏమైనా అనుకుంటున్నామని చెప్పండి వారి పేరు అసలు భగవద్గీతలో జనకుని యొక్క పేరు ప్రస్తావం చేసినారంటే ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క మహోన్నతి మనకి ప్రత్యక్షంగా తెలుస్తున్నదండి సర కర్మ నైవ్యం ఆ స్థిత జనకా దయహ లోకసంగ్రహమే వా అర్జునునికి జనకు దృష్టాంతంగా చెప్పినాడు ఆయన జనక మహారాజు ప్రకారంగా కర్మయోగమును ఆచరించి తరించినారో ఆ విధంగా మీరు కూడా ఆచరించండి అని శ్రీరామచంద్రునికి చక్కని ప్రబోధం చేసినారు గీతా మహాత్మ్యంలో కూడా వారి పేరుందండి గీతామాశ్రీ బహవో భూభుజో జనకాదయ జనకుడు మొదలైన వారంటాడు ఆది ఏమంటే జనకుడి పేరు చెప్పి ఆదయ అని అడుగుతాయి గీతామాశ్రీత్య బహవో భూభుజో భూభుజుడు అంటే రాజు అండి జనకాదయ నిర్ధూత కల్మషోకే గీతాయా తాహ పరం పదం పోని ఉపనిషత్తు చూస్తావా బృహదారం యొక్క ఉపనిషత్తులో జనకుని యొక్క ప్రస్తావన చాలా ఎక్కువగా ఉందండి యాజ్ఞవల్కుడు గురువు అండి జనకుడికి ఇటువంటి చక్కని ప్రబోధం చేసినారో ఆ ఉపనిషత్తులు తెలుస్తుందండి ఈ విధంగా ఏ శాస్త్రం చూసినా పేరు పేర్కొనటానికి కారణం ఏమిటి చెప్పండి ఆ ఈ అందరో రాజులు పుట్టారు ధూళిలో కలిసిపోయినారండి కారే రాజులు ఆ రాజ్యముల్ గలుగవే గరు అన్న తిన్ బొందరే వారే రీ సిరి మూటగట్టుకొని భూమిపై పేరైన గలదే వాడి నామరూపాలు కూడా లేవండి వారు పేరు ఎవరైనా అనుకుంటున్నారు ఓ కోటీశ్వరులు ఆ కోటీశ్వరులు డిక్ డిక్టేటర్లు చూసారా ఒక్కొక్క దేశానికి డిక్టేటర్లుగా ఉన్నటువంటి వారు ఏమైపోయినారు ధూళిలో కలిసిపోయినారు నిన్న ఆ సిద్ధులు యొక్క వాక్యములు విని జనక మహారాజు ఇంటికి వెళ్ళి ఏమి చింతన చేశాడో వినండి ఏం చేసినాడో తెలుసండి ప్రయాతాం జీవితే భూపాహ రాజులు నా తాతలు ముత్తాతలు వీరంతా మహారాజులు రాజ్యమును పరిపాలించారు ఏమైపోయినారు చూ ధూళిలో కలిసిపోయినారు కాలగర్భంలో కలిసిపోయినారు ఇక నా గతి ఇంతేనా చూడండి ఎంత చక్కగా విచ్చారు నేను కూడా వాళ్ళలో ఒకటినే కదా నేను కూడా ఈ విధంగా ఆవిరైపోతాను కదా మహాకాలగర్భంలో ఇక ఇంతేనా మానవుడై జన్మించి ఇందుకొరకైనా రాజ్యమును పరిపాలించి భోగములు సంపదలు వీటిని ఈ మూనాళ్ల ముచ్చట్లు దీంట్లో పడి మోహితుడై మానవుడు దుర్గతిని పొందటమేనా ఇంకేమైనా సద్గతి ఉన్నదా అని ఆలోచించాలండి ఆ సిద్ధులు చెప్పినటువంటి వాక్యములు విని చక్కగా ఇంద్రియ నిగ్రహం నేను చూడండి పాములు పాము ఏ ప్రకారంగా కాటు వేస్తుందో అదే విధంగా ఇంద్రియములు చెలరేవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వివేకం అనేటువంటి కర్ర తెచ్చుకుని వాటి మీద ఒక దెబ్బ కొట్టండి అని ఆ సిద్ధులు చక్కగా చెప్పారు చెప్పలేదండి ఉత్పున వివేక దండేనా వజ్రేవ నేను చెప్పినా వజ్రాయుధం చేత ఏ ప్రకారం ఇంద్రుడు పర్వతము యొక్క రెక్కలన్నింటినీ ఛేదించినాడో అప్పుడు నిశ్చలంగా పర్వతములు ఎట్లా ఉన్నాయో అదే విధంగా ఈ ఇంద్రియముల యొక్క పొగరు అనచండి అంటాడు పొగరండి పొగరంటే ఎగిరెగిరి పడతాయండి ఇష్టం వచ్చినట్టు చెల్లరేగుతున్నాయి మానవుడికి ముక్కుకి తాడు కట్టేస్తున్నాయండి సరేల స్ఫారమసాం వశిష్ఠులు వారు చెప్పిన వాక్యం కింకెల స్ఫారమనసం పశువుకి మానవుడికి భేదం ఏమిటి చెప్పండి పశువుని ముక్కుకి తాడు కట్టి ఈడుస్తున్నారు ఇంద్రియములు మనుషుని కూడా మనుషుని బానిసిగా చేసుకుంటున్నాయి కాబట్టి ఏమిటి డిఫరెన్స్ అంటున్నాడు పశువుకి మానవుడికి ఈ విధంగా ఇంద్రియముగా లోబడితే వాటితో సమానం అది పశువు పెద్ద ఎద్దు బ్రహ్మాండమైన ఎద్దు కానీ ముక్కుకి తాడు కట్టి ఒక చిన్న పిల్లవాడు ఈడ్చుకుపోతా దాన్ని నడిపించుకుని పోతాడు ఆ ఎద్దు అంత శరీరం కలిగినప్పటికి కూడా ముక్కుకి తాడు కట్టేటప్పటికి బానిసైపోయిందండి ఈ పిల్లవాడికి లోబడిపోయింది ఆ శ్లోకం చెప్తున్నాడు శువులు ఏడవబడుతున్నాయి మనస మూఢ చేతస ఈ అజ్ఞానులు మనస్సు చేత ఏడవబడుతున్నారు ఏమిటి డిఫరెన్స్ అంటాడు ఎవరు కనుక మానవత్వాన్ని సార్థకపరుచుకోవాలంటే జనకుడు చేసిన విచారణ తప్పకుండా చెయ్యాలన్నది ఆ ప్రయాత పాంశువద్భూపాంసు పాంసు అంటే ఏమిటండి ధూళి ఆ వీటి కాళ్ళ కింద ఉండేటువంటి దుమ్ము భూమిలో భూమి ఉన్నటువంటి దుమ్ము ఒక గాలి గనక వీస్తే ఏ ప్రకారంగా ప్రయాతా చూడండి పాంసు ప్రయాత పాంసు భూపాహ రాజులు ఇప్పుడు చూడండి చేట్ల పేకల్లో కూడా ఒక రాజు ఎవరు ఇస్పేటు రాజు అండి ఇస్పేటు రాజు వారికి ఏమైనా గౌరవం ఉందా చెప్పండిది ఆ చేట్లపేకలో రాజుకి ఏమైనా వివేక్ విలువ లేదు కదా అదే విధంగా సా గొప్ప రాజైనప్పటికీ కూడా ఆ సద్గుణం లేకపోతే ఆ వివేకము ఆ భగవద్భక్తి ఆ వైరాగ్యము పరోపకారము కరుణ దయ ఇటువంటి చక్కని గుణాలు లేకపోతే ఇదిగో ఈ చేట్ల రాజుతో సమానం ఎందుకు పనికిరాడండిది ఎవరి దృష్టిలో ప్రపంచ దృష్టిలో గొప్పగా ఉండొచ్చు కాక భగవంతుని దృష్టిలో అదండి మా కా మనకు కావాల్సింది అన్నాడు కోట్ల మంది ఉన్నారు నాకు ప్రీతి ఎవరో తెలిసిన యో నేను చెప్పినటువంటి భక్తి గుణములను ఎవరు చక్కగా ఆచరణలో పెడతారో వాడు నాకు ప్రీతిపాత్రుడు అంటాడు గీతలో కదండి ఫలానా జాతిని చెప్పలేదు మతం చెప్పలేదు స్త్రీ అని చెప్పలేదు జంతువు అని చెప్పలేదు చూడండి ఎవరు ఇటువంటి గుణములను చక్కగా ఆచరణలో పెడతారో అతడు నాకు ప్రీతి పాత్రుడు అంటాడు ఎవరు భగవానుడు కనుక మనం భగవంతుని దృష్టిలో ప్రీతిపాత్రులు కావాలంటే వారి యొక్క అనుగ్రహమును మనం సంపాదించాలంటే ఇదిగో వారు చెప్పినటువంటి బోధన చక్కగా నిత్య జీవితంలో కార్యాన్వితం చేయాలన్నది లేకపోతే అనేక మంది రాజులు గడిచిపోయి నామరూపాలు లేకుండా అదృశ్యం అయిపోయినారే చూడండి మురిసిపోతాడండి ఈ సంపదలు ఈ వైభవములు ఈ ప్రాపంచికమైన విలాసములు ఇవన్నీ చూసి నన్ను మించిన వారు లేరని చెప్పి అహం ఆ గర్వం అనేది మానవుడిని చంపేస్తున్నది అన్నది ఆహా భతృహరి ఎంత చక్కని వాక్యం చెప్తాడు నాయన మురిసిపోవాకండి అంటాడు ఒక ఆయన వారు వర్ణిస్తున్నారు చూడండి భర్తృహరి తుంగం వేష్మ వేష్మ అంటే మేడ చూడండి మేడ అంటే లేక ఇల్లు తుంగం పెద్ద ఎత్తుగా ఉంది బ్రహ్మ ఆడంతస్తులు మేడ కట్టుకున్నట్టు ఒక ఆయన తుంగం వేష్మ సుతా సత కొడుకులు చాలా మంచివాళ్ళు అభిమత సంఖ్యాతిగా సంపద ఇక సంపదలు చూస్తావా లెక్కలేనన్ని సంపదలు ఉన్నాయి కళ్యాణి దయత ఇంట్లో బంధువులందరూ కుటుంబ వాసులందరూ అనుకూలంగా ఉన్నారట కళ్యాణి దయత వయస్చ నవం నవం అంటే యవనం వయస్సు చూస్తావా యవనం అండి ఏ మేడ చూస్తావా బ్రహ్మాండంగా ఉంది కుటుంబ సభ్యులు చూస్తావా అంత అనుకూలంగా ఉన్నారు ఏ ఈ విషయాలు తలంచుకుంటున్నాడు అండి ఇది ఒక ఆయన కళ్యాణీ దయిత వయస్చ నవమి జ్ఞానమో మత్వా విశ్వనశ్వరం నివిశతే సంసార అనశ్వరం నశ్వరం అంటే ఏంటంటే నశ్వరం అంటే క్షణికం అనశ్వరం అంటే శాశ్వతం ఈ ప్రపంచాన్ని ఏమనుకుంటున్నాడంటే ఇట్ ఈస్ పర్మనెంట్ ఎవ్రీథింగ్ ఈస్ పర్మనెంట్ మై ఫ్యామిలీ పర్మనెంట్ మై బాడీ ఈజ్ పర్మనెంట్ ఈ విధంగా అజ్ఞానంలో పడిన నాశనం అయిపోతున్నాడే ఈ సంపదలు ఈ మేడలు ఈ ఇవన్నీ చూచి మురిసిపోతున్నాడే వీడు తోడు మత్వా విశ్వమనశ్వరం నివిషతే ఈ విధంగా తలంచుకుని నివిశతే అంటే ప్రవేశిస్తున్నాడు దేంట్లో సంసార కారాగృహే సంసారం అనేటువంటి కారాగృహం అంటే జైల్ ప్రిజన్ ఆ దీంట్లో ప్రవేశిస్తున్నాడు జైల్లో ప్రవేశిస్తున్నాడు ఈ విధంగా అనుకుని మత్వా విశ్వమన ఇక్కడ దోషం ఏమిటి తెలిసిన పొరపాటు ఇది శాశ్వతం అని అనుకోవటమే పొరపాటు సరే ఇది శాశ్వతం అని అనుకోవటమే చాలా పొరపాటు అండి ఇది ఈ ప్రపంచంలో కొన్ని దోషాలు ఉన్నాయి చూడమంటాడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ నిన్న చెప్పలేదండి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అది దీంట్లో దోషం కనుక తెలిస్తే ఇంకా దాని మీద పరిగెత్తడండి చాలా ఎప్పుడు ఇది శాశ్వతం అని చెప్పి అనుకుంటాడో అప్పుడు పరిగెత్తాడు దాన్ని అనుభవించటానికి మహనీయులు దీంతో ఉన్న దోషం ఏమిటి ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ ఇది ఎల్లప్పుడూ నాగంటే రాదు ఈ బంధువులు ఇవన్నీ కూడా కొద్ది కాలమే ఉండబోతారు ఆ సెపరేషన్ వస్తుంది తర్వాత జాగ్రత్త ఆ ఇప్పుడే కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని ఈ అనటాచ్మెంట్ సంసక్తి లేకుండా కుటుంబం ఉండవచ్చు ప్రపంచంలో అన్ని వస్తువు ఉండవచ్చు కానీ అటాచ్మెంట్ సంఘం చూచారా అదేనండి మానవుని బంధనం కలుగు చేసేది చూసారా ప్రపంచంలో తప్పేవిటండి అనేక వ్యవహారములు చేయవచ్చును చక్కగా కానీ తగులుకోకుండా ఉండాలి అదే అండి అది శాశ్వతమైన వస్తువుని తలంచుకుంటూ ఉండాలి అది దాని కల తలంచుకుంటే దీని మీద వ్యామోహం తగ్గిపోతుందండి అది దీంతో ఉన్నటువంటి రహస్యం శంకరులు చెప్తారు ఎన్ని కార్యములు చేస్తున్నప్పటికి దృష్టి మాత్రం అక్కడ ఉంచుకోండి అంటారు చెప్తున్నారు సంగీత తాళ లయ వాజ్య వశాపిస్త కుంభ పరిరక్షణ పూర్వం అండి రాజుల దగ్గర డాన్సర్ ఎవరంటే ఒక నర్తకి నర్తకి అంటే ఎవరు ఒక స్త్రీ చక్కగా అలంకారం చేసుకుని ఆ డ్యాన్స్ చేస్తుందండి నాట్యం చేస్తుంది పూర్వం దర్బార్ రాజుల యొక్క సభల్లో ఆ అమ్మగారికి అండి శిరస్సు మీద ఒక చిన్న పాత్ర పెడతారండి ఆ పాత్రలో నీళ్లు ఆ నీళ్లు పోసిన పాత్ర నెత్తి మీద ఉంటుంది ఇక చూడండి గజ్జలు ఆడిస్తుంది కాళ్ళు ఆడిస్తుంది హావభావములు అనేకం చేస్తుంది కండిషన్ ఏమిటి తెలిసిన ఆ శిరస్సు మీద ఉండే పాత్రలో నీళ్లు కింద పడకూడదండి అది ఆ ఎంత నాట్యం చేసినా ఈ నీళ్లు కింద పడకూడదు అదండి కండిషన్ అప్పుడు శంకరులు అడుగుతున్నారు ఈ అమ్మగారు పాట పాడినా కాళ్ళు ఆడించిన గజ్జెలు ఆడించినా నోటితో అనేకమైనటువంటి వాక్యములు చెప్పిన దృష్టి ఎక్కడుంటుంది అని ప్రశ్న చేశాడు ఎక్కడుంటుంది చెప్పండి ఆ శిరస్సు ఉండేటువంటి నీళ్లు కింద పడకూడదని దాన్నే చింతన చేస్తుంటుందండి ఆ వాక్యం చెప్తున్నారు సార్ పుంఖాను పుంఖ విషయ క్షణ తత్పరూపి జ్ఞానైనటువంటి వాడు ప్రపంచంలో అనేక వ్యవహారములు ఆచరించినప్పటికీ వారి దృష్టి ఎక్కడ ఉంటుందంటే శాశ్వతమైనటువంటి పరమాత్మ యొక్క పాదారం విధములందు ఉంటుందండి పుంఖాను పుంఖ విషయోకం ఆ పరమాత్మను చింతన చేయటం వదలుడు ఎవరు తెలియగలిగినటువంటి వారు ఆ జ్ఞాని దానికి ఉపమానం తత్పరోపి బ్రహ్మావలోకం నీగి సంగీత తాళ చూడండి ఆచరిస్తున్నది ఎవరు ఈ అమ్మ ఎవరు నర్తకి సంగీత తాళ లయ వాద్యవశాపి ఇన్ని క్రియలు చేస్తున్నప్పటికీ కూడా మౌలి స్థకుంభ పరిరక్షణ దీర్ణటీవ మౌలి అంటే శిరస్సు శిరస్సు ఆ పాత్రలో నీళ్లు మీదే దృష్టి ఉంటుందటండి ఎంత చక్కని ఉపమానం చూడండి కనుక ప్రపంచంలో కార్యములు ఆచరించకూడదని శ్రీకృష్ణుడు చెప్పలేదు ఎవరు చెప్పారండి అన్ని వదులుకుని పోతే ఇంక ప్రపంచం ఏమిటండి ఆ ఒకవేళ వదులుకుని వెళ్ళినా ఏమైనా మనస్సు నిలుస్తుందా అక్కడ పోనీ అన్ని వదులుకుని ఈ కట్టె కట్టె అంటే శరీరం అండి అది తీసుకువెళ్ళి ఎక్కడ బారేయండి ఆశ్రమాల్లోనో ఎక్కడన్నా మఠాల్లోనో మనస్సు ఎక్కడ ఉంటుంది ముల్లోకములు సంచారం చేస్తుంటుందండి ఇంటి దగ్గర ఊరగాయ జాడీల్లో పచ్చడి ఉంది అని ఆలోచిస్తుందండి సార్ దృష్టి శరీరం అక్కడ ఇక్కడ గృహంలో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ జ్ఞాపకం దానివల్ల ప్రయోజనం ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మ ఖండించిన ఆయన ఈ పని పనికి రాదు సరే కర్మేంద్రియాన్ని సంయమ్య కర్మేంద్రియంటే శరీరం చేతులు కాళ్ళని బిగబెట్టుకునే ఒక చోట కూర్చుని ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్చతే దొంగ నాటకం అనేశాడండి శ్రీ మిథ్యాచారం ఎందుకు పనికిరానటువంటి శరీరం మాత్రం అక్కడ ఎక్కడో పెట్టుకుని మనస్సులో ఈ విధంగా అనేకమైన దో సంకల్ప ప్రాపంచిక సంకల్పాలు పెట్టుకోవడం మంచిది కాదు కాబట్టి ఏం చేయాలి ఇక్కడే రోస్థాశ్రములో కొంతకాలం ఉండి చక్కగా సాధన చేసి ఆ జ్ఞానేంద్రియములు బాగా అరికట్టాలనేది కర్మేంద్రియాలు అందరూ అరికట్టాలండి ఏమంటే కూర్చోవాలంటే చేతులు కాళ్ళు బిగపెట్టుకుని కూర్చోవాలంటే కూర్చోలేరు అది పెద్ద గొప్ప కాదండి జ్ఞానేంద్రియములు వీటిని చక్కగా అరికట్టాలన్నది కనుక ఏం చెప్పినారు కాబట్టి తొందర పడవద్దు ఏకాంతమునికి వెళ్ళినా కూడా అక్కడ మనస్సు నిలవటం చాలా కష్టం అండి దేఆర్ ప్రాక్టీస్ హియర్ ఓన్లీ అది చక్కగా ఏ స్థితిలో ఉన్నారు ఆ స్థితిలోనే గృహస్థులు గృహస్థులు వానప్రస్థులు వానప్రస్తులు లేక సన్యాసు లేక బ్రహ్మచారులు ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ చేయవలసిన కార్యక్రమం ఒకటేనండి చర కొందరు అనుకుంటారు సన్యాసులు చాలా గొప్ప అని ఎప్పుడు అట్టా అనుకోబాకండి సరే గొప్పతనం అనేది ఈ వేషంలో లేదండి అది వేషంలో గొప్పతనం ఏంటండి అనేక మంది ఏదో ఆకారాలు మార్చుకుంటుంటారు ఈ వేషాలు ఈ గుడ్డలు ఇవన్నీ మార్చుకుంటుంటారు జటా జూటను తిప్పుతారు కమండలాలు పెట్టుకుంటారు రుద్రాక్షమాలను వేసుకుంటారు పెద్దవి భూది లేఖ నామం ఇవన్నీ పెడతారు ఇది కాదండి ఇవన్నీ మైనర్ డీటెయిల్స్ చాలా మైనర్ డీటెయిల్స్ అండి ముఖ్యమైనటువంటిది భగవంతుడు ఏం చెప్తారు యువర్ హార్ట్ ఈజ్ ఇట్ ప్యూర్ అదేనండి హృదయంలో ఏ విధమైనటువంటి దోషము లేకుండా ఉన్నాయా అదండి భగవంతుడు చూసేది ఈ ఆకారములు ఈ పైనటువంటి లాంఛనములు ఇవి ఆర్భాటం దీన్ని కొందరు పెంచుకుంటున్నారండి అయ్యా భగవంతుడు వాటిని గురించి అసలు ప్రస్తావనే చేయండి అది ఏ మీ హృదయం ఏ విధంగా ఉంది మనసులో ప్రేమ దయ ఇటువంటి ఉదాత్తమైనటువంటి గుణాలు ఉన్నాయా అని ప్రశ్న చేస్తారండి సందర్భం వచ్చింది కాబట్టి ఒక వాక్యం చెప్తున్నాను గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా అనేక కార్యములు అనేక వ్యవహారములు ఉన్నప్పటికీ ఆ దృష్టి అండి మాం అనుస్మర యుద్ధచ అది యుద్ధచ్యవహారం యుద్ధం అంటే యుద్ధాలు చేయమని కాదండి ఈ క్షత్రియు అర్జునుడు క్షత్రియుడు కాబట్టి యుద్ధం అని చెప్పి చెప్పినాడు తక్కినవారండి వారి వారి వ్యవహారం వారి వారి కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవచ్చు అంటున్నాడు శ్రీకృష్ణుడు కానీ మాం మాం అంటే ఇక్కడ నన్ను నన్ను అంటే పర్మినెంట్ వస్తువు అక్షరమైన వస్తువు అండి అది అహంకారం చేసి చెప్పింది కాదండి అయ్యా నన్ను చింతన చేయండి అని ఎక్కడైనా గీతలో చెప్తే అది అహంతో చెప్పిన వాక్యం కాదు అక్కడ నన్ను అంటే ఎవరు ఏమిటి చెప్పండి శాశ్వతమైనటువంటి అక్షర పరబ్రహ్మం అది ఆ సచిదానంద పరమాత్మను చింతన చేసుకోండి మీ కార్యక్రమాలు చేయండిది ఒక చోట ఏం జరిగింది తెలుసండి ఒక పట్టణం అండి అక్కడ మహారాజు ఉన్నాడు ఆయన గారు వృద్ధుడైనాడండి ముసలివాడైన తర్వాత ఇంకా తర్వాత చాప్టర్ ఏమిటి చెప్పండి ఏమిటి బాల్యం అయింది యవన అయింది వార్ధక్యం అయిపోయింది ఇంకా తర్వాత శరీర పతనం చూచారా ఆ ముసలివాడైనాడు చనిపోయినాడు అక్కడ ఆచారం ఏమిటి తెలుసు రాజు చనిపోతే కుమారుడు రాజు కుమారుడు ఆ రాజ్యానికి అధిపతి కాడండి ఆ అక్కడ పద్ధతి ఏమిటంటే ఆ మంగళ గజం గజం అంటే ఏనుగండి పెద్ద ఒక ఏనుగుందండి అక్కడ రాజ ఆస్థానంలో ఏ మంగళ గజం ఆ మంగళ గజమునుకో ఏనుగు అలంకారం చేస్తారండి బాగా అలంకారం చేసి తొండం ఆ తొండంలో ఒక పుష్పమాల తగిలిస్తారండి ఏ ఇక ఆ ఏనుగును సాగనంపుతారు ఆ పుష్పమాల ఎవరి మెడలో వేస్తుందో ఆయన రాజు అదే అండి అక్కడ ఆచారం అర్థమైందండి ఆ మంగళ అలంకారం చేసి ఆ తొండంలో ఒక మాల పెట్టి పుష్పమాల సాగనంపి వెనక ఓ సైన్యము మంత్రులు వీళ్ళందరూ వస్తుంటారు ఏ నిజంగా మహావిచిత్రం అండి ఏనుగు ఎవరి మెడలో వేస్తుందో ఎవరికి తెలుసండి అది భగవంతుని యొక్క సంకల్పం ఆ ఏనుగులో ప్రవేశించి ఎవరి మెడలోనో వేయిస్తాడండి భగవంతుడు అతడు రాజు ఆ రాజు చనిపోయినాడు ఇక ఈ గజం ఏనుకి అలంకారం చేసి సాగనంపుతూ ఊహ్ తండోపతండంగా జనము మంత్రులు సామంతులు వీళ్ళందరూ బయలుదేరారు ఎందుకు మహారాజు ఎవడవుతాడు ఆ ఎవరి అదృష్టం పండుతుంది అని దాని వెంట పోతున్నారు గ్రామ గ్రామలు తిరుగుతున్నదండి ఎవరి మెడలో వేయటం లేదండి కొందరు రాజకుమారులు ఏనుక్కి అడ్డంగా వచ్చారు మా మెడలో వేస్తుందేమో అని కాల్తో ఒక దెబ్బ కొట్టి పంపించిందండి వాళ్ళందరినీ ఎగిరి వాళ్ళకి అదృష్టం లేదు నెమ్మదిగా పోతున్నది ఎవరి మెడలో ఎంతమంది అడ్డంగా వస్తున్నారు కానీ ఎవరి మెళ్ళో వేయటం లేదని ఆఖరికండి మంత్రులు రామా కొన్ని వందల మైళ్ళు నడిచిపోయింది ఎవరి మెళ్ళో వేయలేదే మరి ఎవరు అధిపతి అని నెమ్మదిగా వెనక్కి తిప్పారండి తిరిగి రాజ్యానికి పోదాం మళ్ళీ దారిలో ఏదన్నా జరుగుతుంది తిరుగు ప్రయాణంలోనండి ఒక గ్రామం బయట ఒక చెరువు ఉందండి ఆ చెరువులో ఒక సాధువు గారు చిన్న గుడ్డ అండి కొల్లాయి స్నానం చేసి తిరిగి బయటకు వస్తున్నాడు అండి ఆ సాధువు వేసేసిందండి ఎవరు ఏ పాపం ఒక ఆయన చిన్న గుడ్డ కట్టుకున్నాడు అండి కొల్లాయిడ్డ తుండిగుడ్డ ఆ స్నానం చేసి నెమ్మదిగా బయటకు వస్తున్నాడు ఆయన మెళ్ళో వేసేసిందండి ఏనుగు ఇక చూడండి అందరు చప్పట్లు కొట్టారు ఆహా భగవంతుడు ఎన్నుకున్నటువంటి మహారాజు అని చెప్పి ఆయన నెమ్మదిగా దగ్గర తీసుకొచ్చి పట్టుబట్టలు ఆ చిన్న కొల్లాయిడ్డ అట్లాగే ఉంది పైన పట్టుబట్టలు కట్టేశారండి అంటే ఆ మంత్రి అంటున్నారు ఆహా సాధువు ఇన్ని వేల మంది ప్రజలుంటే భగవంతుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు రాజుగా మీ అదృష్టం పండింది అని మంత్రులు అంటే సాధు అంటున్నాడు నా దురదృష్టం పండింది నేను ఇల్లు వాకిలి అన్నీ వదులుకుని లక్షణంగా కృష్ణారామాని ఆ భగవంతుని పాదభద్మంలో ధ్యానం చేస్తుంటే ఇది ఎక్కడ కర్మయ్యా నాకు వద్దనే వద్దు ఈ రాజ్యం వద్దు ఈ పేడ వద్దు మీరు ఎవరినైనా పెట్టుకోండి అయ్యా ఇది భగవత్ సంకల్పం ఈ గజం ఈ మంగళ గజం దానిలో భగవంతుడు ప్రవేశించి మీ మెల్లో వహించాడు కాబట్టి ఇది దైవ సంకల్పం కాబట్టి మీరు తప్పకుండా అట్లాగే చేయవలనం రాజుగా ఉండవలసింది నేను ఉండనండి మహాప్రభు క్షమించను అప్పుడు మంత్రిన్నాడు అధికంగా మాట్లాడితే మిలిటరీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ జాగ్రత్త అని బలవంతంగా తీసుకెళ్లి ఏనుగు మీద కూర్చోబెట్టి ఓ ఊరేగింపు బ్రహ్మాండమైన ఊరేగింపుతో రాజ్యానికి తీసుకుని అక్కడ అభిషేకం పట్టాభిషేకం చేశారండి ఎవరికి ఈ సాధువు గారికి ఆయన అవస్థపడుతున్నాడు ఎక్కడ కర్మ నెత్తిన పడిందిరా లక్షణంగా నేను అన్ని వదులుకునే వైరాగ్యంతో ఆ శాశ్వతమైన పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయిస్తుంటే ఈ కర్మ తగులుకుంది అని పాపం బాధపడుతున్నాడు పట్టాభిషేకం అయిపోయింది మంత్రిని పిలిచాడండి మంత్రి గారు వస్తువులు ఈ ఆస్థానంలో ఎక్కడ దాచిపెడతారు అన్నాడండి ఆ అక్కడ ఒక వినపెట్టి ఉందండి అక్కడ తీసిపోయినారు ఎవరిని సాధువుని ఆ వినపెట్టి ఒక తలుపు తెరిస్తే ఇంకొక తలుపు ఉందండి ఆ తలుపు తెరిస్తే ఈ విధంగా ఆరు తలుపులండి ఆ లోపల అండి ఆభరణములు విలువైన రత్నములు వైడూర్జములు ఇవన్నీ దాచి పెడతారండి ఈ సాధు ఏమండి ఎక్కడ దాచిపెడతారంటే చూపించారని ఇదిగో లోపల ఇది చూడండి ఆభరణాలు ఇవన్నీ మెరుస్తున్నాయి అని లోపల చూపించారు ఆ సాధువు చెప్తున్నారు అవన్నీ బయటికి తీసేయండి అన్నాడు తీసేయండి లోపల ఉన్న విలువైన వస్తువులన్నీ బయటికి లాగేయండి అన్నాడు ఎక్కడ పెట్టాలి అని అడిగారు ఏట్లో బారేయండి అన్నాడు ఎక్కడ పెట్టాలని అందరు అవి తీసుకుని ఏమిటి ఆశ్చర్యపడుతున్నారు ఇంత విలువైన వస్తువులు తీసి పారే ఉంటున్నాడు ఏమిటని ఏం పెడతాడో దాంట్లోనే అందరు ఆశ్చర్యంగా చూస్తుంటే ఇదరుగు స్నానం చేసిన కొల్లాయిడ్డ తుండుగుడ్డ అది తీసి లోపల దాచిపెట్టాడండి ఆ తుండుగుడ్డ లోపల పెట్టాడు తలుపులన్నీ వేసి పారేశాడు బీగని తన దగ్గర పెట్టుకున్నాడు ఇక చూడండి రాజ్యం జరుగుతున్నది జరిగేది ఏమిటండి ఈయన చేసేదేమిలే అంత చివరాళ్ళు మంత్రులు చేస్తున్నారు వాళ్ళు ఆఖరి చివరాలు పెడుతున్నారు మూడేళ్ళు ఇట్లా రాజ్య పరిపాలన జరిగితే మూడవ సంవత్సరం పూర్తి అయిన తర్వాత శత్రువులు దండెత్తారండి శత్రువులు కోట ఆ గోడ చుట్టూ కూడా శత్రువులు చేరిపోయినారు అప్పుడు మంత్రులు పరిగెత్తి ఇవ్వండి మీరు ఆర్డర్ ఇవ్వండి ఆజ్ఞ ఇది శత్రువుని తరివేస్తాం మీ ఆజ్ఞలేదే మేమేం చేయడానికి లేదు అన్నారు ఎందుకు ఏమిటి ఆజ్ఞానం శత్రువులు వచ్చారండి ఎక్కడున్నారండి కోట గోడ దగ్గర అందరూ చేరిపోయినారు ఇంకో నిమిషంలో దండెత్తుతారు మనంత సర్వనాశనం అయిపోతాం మీరు ఆర్డర్ ఇవ్వండి ఇప్పుడే తరివేస్తామని మనం మూడేళ్లు పాలించిన వాడిని కూడా పాలించనీ వచ్చి మనం వెళ్ళిపోదాం ఏ తప్పు ఏమిటన్నాడు మనం మనం మూడేళ్ళు పాలించదాం కదా వాణి రానివ్వండి రానండి ఏదో పాలించండి మరి మనం అంట మనం వెళదాం ఏదో వనం కారణ్యానికి వెళ్ళిపోదాం లక్షణంగా ధ్యానం చేసుకుంటాం ఎందుకు వచ్చిన కర్మ అన్న స్వామి అట్లా అనబాకండి ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు నేను ఇవ్వనే ఇవ్వనం మరి వాళ్ళందరూ వస్తే ఏం ఏం చేస్తాను నేను పోతాను అక్కడికి నేను నా చెరువు ఉంది కదా అక్కడ నేను ధ్యానం చేసుకునే చోటు నాకు ఉన్నది ఎందుకు వచ్చిన కర్మాన్ని నేను తప్పించుకోవాలని చూస్తుంటే వాడు అదృష్టవశాత్తు వాడు వచ్చినాడు వాడిని పాలించింది అన్నాడు అప్పుడు విధి లేక ఏమి చేయటానికి లేకపోతే శత్రువులు వచ్చేసారు అందరు చల్లా చెదరైపోయినారు సాధువు గారు అండి దాంతో ఉన్న కొల్లాయిడ్డూ ఆ పాత గుడ్డ తీసుకుని మీద వేసుకుని పోయినాడు అది అవతలికి సుధర ఈ మూడు సంవత్సరాల వారు దేని ధ్యానం చేశారంటే రాజ్య విశ్వమైన సంపదలు కాదండి దానికి అంత విలువ ఇచ్చాడండి ఏది ఆ చిన్న గుడ్డన్న చూడండి దేన్ని కట్టుకుని జరుగు తపస్సు చేసినారో అది లోపల పెట్టాడు చూడండి ఎనపెట్టులో అంటే చాలా ఇట్ ఇస్ ఎ వాల్యుబుల్ థింగ్ ఏ చిన్న గుడ్డను కట్టుకుని నేను ధ్యానం చేసినో అది వైరాగ్య చిహ్నం ఆ వైరాగ్యమును నేను దృష్టిలో పెట్టుకోవాలి రాజ్యం మూలాళ్ళ ముచ్చట ఇవాళ్ళు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది అని ఆ మూడు సంవత్సరాలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు ఎప్పుడెప్పుడు నేను ఏకాంతమునకెళ్ళి ఆ శాశ్వతమైన పరమాత్మను చింతన చేస్తానా అని తల్లగిలిపోయినాడు అని సరిచారా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు కార్యము ఆయన రాజ్యం నెరవేర్ పాలించినాడు దృష్టి ఎక్కడుంది ఇవి ఆయన ఉన్నటువంటి విలువైనటువంటి ఆభరణాలన్నీ తీసి దాంట్లో పెట్టాడు ఏమిటి ఆ వస్త్రం యొక్క స్వభావం ఏమిటి తెలుసు దాని యొక్క అంతరార్థం ఏమిటి తెలిసిన వైరాగ్యం సచ ఆ భగవంతుని ఆ దృష్టిలో పెట్టుకుని ఆ పూర్వం తాను అవలంబించిన వైరాగ్యము భక్తి దాన్ని గుర్తు పెట్టుకుంటున్నాడండి ఆ రాజ్య కార్యములు జరుగుతున్నాయి మాం అనుస్మర యుద్ధిత భగవంతుడు ఇదే చెప్పినాడు కార్యములు బదలమని కాదు చెప్పింది ఏ కర్మధ్యాయోహి అకర్మణ అకర్మ అంటే ఏ కర్మ చేయకుండా ఉండటం కంటే కర్మ చేయటం మేలు అంటాడు ఎవరు శ్రీకృష్ణవరం కాబట్టి కార్యరంగంలో అనేక విషయములు చూస్తున్నప్పటికీ కూడా దృష్టి శాశ్వతమైనటువంటి పరమాత్మ మీద లగ్నం కావాలని చెప్పి బోధించిన విషయం జనక మహారాజు చక్కగా ఆచరణలో పెట్టారు తరించిపోయినారనేటువంటి విషయం నేను చెప్పినారండి జనక ఈ రోజు ప్రహ్లాద అండి ప్రహ్లాదుని యొక్క చరిత్ర మీకు తెలుసునో ఇది ఒక కాదండి అయినా కొంచెం డిఫరెన్స్ ఉందండి ఈ వశిష్ట గీతలో ఈ యోగ చెప్పినటువంటి ప్రహ్లాదోపాఖ్యాంలో కొంచెం భేదంగా ఉంది అది ఏనండి కొన్ని కొత్త విషయాలు ఉన్నాయండి తక్కినవన్నీ పాత విషయాలు ఏనండి ఈ ప్రహ్లాదుడు ఎవరు చెప్పండి హిరణ్యకశపుడు ఆ దైత్యుని యొక్క కుమారుడు అండి తండ్రి ఏ విధంగా ఉన్నాడు కుమారుడు విధంగా ఉన్నాడు ఎంత డిఫరెన్స్ చెప్పండి అది తండ్రి మహాక్రూరుడు అండి వీరు మహాప్రేమ ఆ అందరి మీద దయ వర్షించినాడండి ఎవరు ప్రహ్లాదుడు తండేమో నాస్తి కూడా అండి దేవుడు లేడు అని చెప్పేసి బోధిం కుమారుడు కూడా అది బోధించాలని గురువుగారితో ఏమండి ఎవరో ఆ గురు చండామార్కుడు వారిని పిలిచి ఏమండి ఈ ప్రహ్లాదునికి దేవుడు లేడు అని ఈ విధంగా చెప్పండి అని ఆదేశాలు ఇచ్చాడండి ఎవరు ఎంత చెప్పినా ఆ పూర్వజన్మ సంస్కారం ఎక్కడైపోతుందండి ఆ భక్తి సంస్కారం ఆ పుణ్య సంస్కారం ప్రహ్లాదునికి పోలేదు ఎవరు ఎన్ని చెప్పినా కూడా దేవుడు లేడు అనేటువంటి మాటను కళలో కూడా ఊహించలేదు భావించలేదండి దేవుడు ఉన్నాడు శాశ్వతమైనటువంటి వస్తు మన జన్మ లక్ష్యం ఏమిటంటే వారిని పొందటమే అనేటువంటిది బాగా నిశ్చయం కలిగింది ప్రహ్లాదుడికి చక్కగా భగవన్నామని జపం చేస్తున్నాడు కానీ తండ్రి గారికి ఇది కంటకం ఇది ఒక పెద్ద ఆయనకి బాధగా కనిపించిందండి ఏది కుమారుడు బాగుపట్టం కుమారుడు చక్కగా భగవత్ చేయటం తండ్రికి బాధ కనిపించి ఇక చూడండి ఎన్ని కష్టాలు పెట్టాలో అన్ని కష్టాలు పెడ కొండలు మించి దొళ్లిస్తారు ఏనుగులు చేసి విషప్రయోగం చేస్తారు ఇన్ని చేసినప్పటికీ కూడా వీరండి నిర్భయంగా ఉన్నారండి ఎవరు ప్రహ్లాదుడు అప్పుడు తండ్రి అయినటువంటి హిరణ్యకశువుడు పిలిచిన ఆయన ఇన్ని కష్టాలు నీకు పెట్టాన నీకేం బాధ నీకేం భయం అని అడిగారు వెంటనే ప్రహ్లాదుడు అని చెప్పాడు రామన్న మధ్యపత కుతోభయం అంటాడు కుతోభయం నాకు భయం ఎక్కడండి నేనప్పుడు ఆ భగవన్నామం చింతన చేస్తూ నాకు పరమానందంగా ఉంది ఈ కష్టాలు ఇవన్నీ కూడా ఐ డోంట్ కేర్ అంటాడు ఎవరు ప్రహ్లాదుడు తండ్రి ఇంత బాధ పెట్టినప్పటికీ కూడా కుమారుడికి లవలేషం కూడా వారికి చింత కలగలేదండి ఆ భగవంతుని యొక్క నామామృతం నేను తాగుతున్నానని చెప్పి చెప్తాడు రామనామ జప కుతో భయం రామనామం భగవన్ నామం జపం చేస్తున్న నాకేం భయం నాన్న తండ్రి సార్ అసలు ఎవడు తెలుసు నువ్వు అసలు మా తండ్రి కాదు అనేశాడండి నువ్వు నా తండ్రి కాదు అనేసాడు ఒకటే మాట ఎవరు తండ్రి తెలుసిన తండ్రి హరిజే రుమని తండ్రి తండ్రి అయినా భగవంతుని పొందని చెప్పి ఏ తండ్రి కుమారుడికి బోధిస్తాడో ఆయన నిజమైనటువంటి తండ్రి గాని నువ్వు తండ్రి కాదు ఎందుకంటే నువ్వు దేవుడు లేడని చెప్పి నాకు బోధ చేయిస్తున్నావు అంటాడు తండ్రి హరిజే రుమనియడు తండ్రి తండ్రి అది అనేక మంది తండ్రులు ఉన్నారు కుమారుని చెడగొట్టి ఆ ప్రాపంచికమైనటువంటి దాంట్లోనే పడవేసేవారు తండ్రులు ఎట్లా అవుతారంటాడు ఎవరు ప్రహ్లాదు హరిజే రుమణడు హరి అంటే శాశ్వతమైన వస్తువు అక్షర పరబ్రహ్మ ఆ పరమాత్మని జీవితంలో పొందితే మళ్ళా పుట్టడం చావటం ఈ సైకిల్ ఆ ఈ సంసార చక్రం అనేటువంటి తప్పించుకుంటాడు మరి అటువంటి దారి ఎవరైనా తండ్రి చూపిస్తే నిజంగా అతడే నిజమైనటువంటి తండ్రి అండి అది ఎక్కడున్నారు చెప్పండి అటువంటి తండ్రులు ఆ ఎక్కడో అరుదుగా ఉంటారండి ఇక్కడ ప్రహ్లాదుడికి ఎంత దుర్బోధ చేసినప్పటికీ వీరు వినలేదండి ఆఖరికి వీరి యొక్క కంటకం ఇది హిరణ్ యశకుని యొక్క ఆ పాలన ఎట్లా ఉందంటే అనేక మందికి చాలా బాధాకరంగా ఉందండి అప్పుడు దేవతలు ఆ విష్ణు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు ఏమంటే చూడండి పాత లోక అంత సర్వనాశనం అయిపోతుంది మహాక్రూరత్వం అవలంబించి ఆయన విజృంభిస్తున్నాడు అంటే వెంటనే వారు అవతారం చూడండి నరసింహ నరసింహ అవతారం అండి ఎందుకంటే చూడండి అనేక అవతారాలు ఉన్నాయి కానీ ఇటువంటి అవతారం ఎక్కడ లేదండి కదండి మహా ఉంటే మనుషుడుగా ఉంటాడు లేకపోతే చూడండి మత్స్యం కూరమం ఇవన్నీ కూడా జంతువు రూపంగా మానవ రూపంగా ఇదేమిటంటే మధ్యలోనండి ఇటు మానవుడు కాదు ఇటు జంతువు కాదు మధ్య కారణం ఏమిటి తెలిసిన ఆయన వరాలు అట్లా ఉన్నాయండి హిరణ్య శివుడు కోరుకున్నటువంటి వరములు ఆ వరములు ఈ అవతారం వచ్చేసిందండి ఆ నేల మీద చావకూడదు పైన ఈ విధంగా కొన్ని కొన్ని కోరుకున్నాడు కాబట్టి మధ్యలో ఇటు మనుషుడు చేతి చావకూడదు ఇటు జంతువు చేతి చావకూడదు కాబట్టి మనుషుడు కాదు జంతువు కాదు హాఫ్ నరసింహ అటువంటి విచిత్రమైనటువంటి అవతారం అండి ఆ అవతారం ఎత్తుకుని ఆ హిరణ్య గుణ్ణి చాప్టర్ పూర్తి చేస్తారండి చీలిచావతలు బారేస్తారు చూచారు ఎవరు నరసింహం అయితే అక్కడ విచిత్రం జరిగిందండి ఏమనగా నరసింహ అవతారం ఎత్తుకుని హిరణ్య గడిని చీలిచావతలు బారేసిన వారి వారి జీవితం చాప్టర్ పూర్తి అయినప్పటికీ ఆ రౌద్రం తగ్గలేదండి ఎవరికి ఆ విష్ణు భగవాన్ రుద్రాతారం సుచారు ఈ కార్యం నెరవేర్చడానికి రుద్రాకారం వహించినారు ఎవరు విష్ణు భగవాను కానీ ఆ రౌద్రం తగ్గలేదు ఇరణి గశపుడు చనిపోయినాడు అయినప్పటికీ ఆ రుద్రాకారం శ్రమించలేదు అప్పుడు అండి లోకములని కంపించిపోయినాయండి లోకములని కంపించిపోయినాయి వీరి రౌద్రం చేత అప్పుడు దేవతలండి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడు గారు మీరు విష్ణువు దగ్గరికి వెళ్ళి కార్యక్రమం పూర్తి అవతారోద్దేశం నెరవేరింది కాబట్టి ఓం శాంతి అని చెప్పి చెప్పండి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేటట్టని బ్రహ్మదేవుడు అన్నాడు ఇప్పుడు నేను వెళ్ళను అన్నాడు ఈ టైంలో నేను వెళ్ళను అన్నాడు బ్రహ్మదేవుడు ఇంకెవరు మిగిలారు త్రిమూర్తుల్లో ఒక ఆయన అవతారం బ్రహ్మదేవుడు నేను కాదన్నాడు ఈ శివుడి దగ్గరికి వెళ్లారండి ఏమండి శివుడు గారు వారి దగ్గరికి వెళ్ళి ఓం శాంతి అని చెప్పమంటే వారు కూడా అంగీకరించలేదు ఇప్పుడు వెళ్ళను ఇప్పుడు మంచి రుద్రాకారంలో ఉన్నారు వారు కాబట్టి ఇప్పుడు కాదు మరి ఇంకెవరు దిక్కు చెప్పండి వారి దగ్గరికి వెళ్ళి ఓం శాంతి అనగలిగినటువంటి సాహసం ఎవరికి ఉన్నదండి అప్పుడు పెద్దలందరూ ఒక సలహా చెప్పారు దేవ దేవతలకి దేవతలారా భక్తుడు ఎవరైనా మహాభక్తుడి అనుకుంటే వారి యొక్క సా వారి మీద వాత్సల్యం చేత వీరు క్షమించ శాంతిని పొందవచ్చును రుద్రాకారం క్షమించవచ్చును కాబట్టి మహాభక్తుడు ఎవరో అక్కడికి తీసుకుపోండి అన్నారు అంత వెతిగారండి ఎవరిని అడిగినా భక్తుడు మహాభక్తుడు ఎవరంటే ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు అని చెప్పారండి అప్పుడు ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి ఈ దేవతలు ఏవండి మీరు విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్ళి ఓం శాంతి అని ఏమైనా భయమా అన్నారండి వెంటనే ప్రహ్లాదుడి ఈ శ్లోకం చెప్తాడు ఇది భాగవతంలో ఉందండి చక్కని శ్లోకం నైవో ద్వజే ఐ డోంట్ కేర్ ఐ నాకు అసలు భయమే లేదంటాదండి ఇది ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పటం ఓం శాంతి అని భవ దురత్యయ వైతరే మహామృతపాన నాకింత నిర్భయత్వం ఎందుకు వచ్చింది తెలిసిన నేను అమృతం ఉంటాగాను ఏమిటి అమృతం నా మామృతం ఆ భగవంతుని యొక్క దివ్య నామమును స్మరణ చేస్తూ నాకు చాలా బలం వచ్చేసింది అంటాడు ఎవరు ప్రహ్లాదుర్థగాయన మహామృత బాగా మదించిపోయినాను ఈ అమృతము తాగి ఆ ఏ అమృతం నామామృతం కానీ ఒక్క విషయం చూస్తే నాకు చాలా దిగులుగా ఉంది ప్రపంచంలో దేన్ని చూస్తే కూడా నాకు భయం లేదు ఒక్క విషయం తలంచుకుంటే నాకు ఆందోళనగా ఉంది నాకు చింతగా ఉంది దుఃఖంగా ఉంది చెప్తున్నాడు ఈ పాపాత్ములు పడే దుఃఖాలు చూస్తే నాకు చాలా బాధగా ఉంది చో పాపులు చూడే నరకల్లో ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో అది ఒక్కసారి తలంచుకుంటే అయ్యో వీడు చేయిరాని పనులను చేసే విధంగా శాసనమును ధిక్కరించి ఏమిటి శాసనం పాపం కనుక చేస్తే దుఃఖం అని చెప్పి శాసనం ఉందండి మరి వీడు పాపమును ఆచరించి పుణ్యమును ఆచరించకుండా ఈ దుఃఖాలు అనుభవిస్తున్నాడే అని చెప్పి నాకు చింత అది ఇంకేమి లేదంటాడు విముఖ చేతస విముఖ చేతస భగవంతునికి విముఖంగా పోతున్నారు వీళ్ళు మాయాముఖాయ భరము విమూఢాన్ ఈ శ్లోకానికండి భాగవతంలో తెనుగు ఎంత ఆ పద్యం ఎంత బాగుందో చూడండి చెప్తాను దీనికి తెనుగండి భాగవతంలో తెలుగు భాగవతంలో ఉన్నది భగవద్దివ్య గుణానువర్తన సుధా ప్రాప్తైన్ ఓ పరమాత్మ నేను ఈ ఒక్కడి తలంచుకుంటే నాకు దిగులుగా ఉందంటాడండి శోచేనుతే విముఖేత అది అజ్ఞానులు పడే బాధలు చూడండి ఆ పాపాత్మలు పడే బాధలు ఇవి తలంచుకుంటే నాకెంతో బాధగా ఉంది ఇంకా దీన్ని చూస్తే నాకు ఆందోళనే కానీ ఇంకా దేని చూస్తే కూడా భయం లేదు నేను కావాలంటే ఇప్పుడే వెళ్ళి ఆ పరమాత్మ దగ్గర ఓం శాంతి అని ప్రార్థన చేస్తాను అంటాడు వెంటనేనండి ఆ దేవతల ఆదేశాన్ని పురస్కరించుకుని ఈ ప్రహ్లాదు హిరణ్య అది ఎవరు ఆ దగ్గరికి వెళ్తారని నమస్కారం చేస్తారు ఎటువంటి స్తోత్రం చక్కని స్తోత్రం అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థన చేసి చర నమస్కారం పెడితే ఓం శాంతి అని ఎప్పుడు ప్రహ్లాదుడు అన్నాడో ఆ రుద్రాకారం క్షమించిపోయిందండి భగవానుడు తన మామూలు శాంత స్థితిలో చేశాడండి వచ్చిన తర్వాత ప్రహ్లాదుడి యొక్క భక్తికి మెచ్చి వరం కోరుకోమన్నాడండి ఎవరు విష్ణు భగవానుడు ఆయన నీ భక్తికి మెచ్చినాను ఒక వరం కోరుకోవయ్య అన్నాడు ప్రహ్లాదుడు నమస్కారం క్షమించండి అన్నాడు క్షమించండి నాకు వరం వద్దండి వరం ఏమిటండి మీ మిమ్మల్ని నేను ప్రార్థన చేస్తున్నానంటే నేను ఏదో భక్తితో మిమ్మల్ని అర్చిస్తున్నానంటే దేనికోసం ఒక వస్తువు కోసమా ఒక పదార్థం కోసమా ఒక వరం కోసమా దయచేసి క్షమించండి నిష్కాలంగా మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను అహంతు అకామహ అంటే అర్చోండి అహంతు హో డిజైర్ ఎట్ ఆల్ అది నాకు ఏ విధమైనటువంటి అభిలాష లేదు అహంతు అకామహ నేనెవరో తెలుసు భక్త మీరు యజమానుడు నేను సేవకుడు మన ఇద్దరికి ఇటువంటి సంబంధం ఉండనండి చాలు యు మాస్టర్ ఐఎమ్ ది సర్వెంట్ మన ఇద్దరికి ఇంత మాత్రం సంబంధం ఉందండి చాలు నాకేమి కోరిక లేదు దయచేసి నాకు వరం వద్దు అన్నాడు ఎవరు ప్రహ్లాద్వండి ఎవరైనా ఇట్లా అంటారా నా రాయణ వరం లిస్ట్ ఇస్తారండి పెద్ద లిస్టు నాకు ఇది కావాలి అది కావాలని కానీ ప్రహ్లాదు యొక్క గొప్పతనం స్పెషాలిటీ అది ప్రహ్లాదుని యొక్క స్పెషాలిటీ ఏమిటో తెలుసండి ఇదండి నాకేమి వద్దంటాడండి కనుకనే ప్రహ్లాదు నండి భక్త కోటిలో ఫస్ట్ అగ్రగణ్యుడిగా పెట్టారండి చాలా భక్తుల యొక్క లిస్టు చెప్పాడు ఎవరు శంకరాచారి ప్రహ్లాద నారదపరాశ పుండీష్ భక్తాను రక్త పరిపాలన పారిజాత లక్ష్మీండ్రు సింహ మమ దేహిక స్తోత్రంలో భక్తులు యొక్క చెప్పి ఇవ్వండి మొదటి ఎవరి పేరు చెప్పారు చెప్పండి ప్రహ్లాద ఉరివి తర్వాత నారద ఉరివిరండి నారదులు వారికి సెకండ్ మార్క్ వచ్చిందండి సెకండ్ మార్క్ ఫస్ట్ మార్కు ప్రహ్లాదులకు వచ్చేసింది కారణం ఏంటి ఆయన మనుష్యుడా ఒక దైత్యుడండి అంటే రాక్షస కులంలో పుట్టినటువంటి వారు మరి వారికి అగ్రగణ్యం సర్వోత్త సుప్రీం పొజిషన్ వారికి ఇచ్చినారంటే ఎంత ఆశ్చర్యం చెప్పండి ఒక సామాన్యమైనటువంటి దైత్యుడైనప్పటికీ కూడా తన యొక్క ప్రయత్నం చేత అనుష్ఠానం చేత గొప్ప భక్తులు అగ్రగణ్యుడైనటువంటి స్థితికి వెళ్లిపోయినాడండి ఎవరు ప్రహ్లాదులు వారి చరిత్రే ఇప్పుడు చెప్తున్నారు ఆ ప్రహ్లాదులు ఎన్ని చెప్పినప్పటికీ కూడా తండ్రి ఆ నాస్తికత్వం అవలంబించలేదు చక్కగా ఆ భగవంతుని యొక్క నామాన్ని చింతన చేస్తూ ఉంటాడు ఏమిటి తెలిసిన నామం ఓం నమో నారాయణాయ ఇదండి అష్టాక్షరి మంత్రం కొన్ని లక్షలు కాదండి ఇంకా ఎక్కువ జపం చేశాడు ఎవరు ప్రహ్లాదు ఓం నమో నారాయణాయ అని ఇప్పుడు భగవానుడు నాయనా ఒక వరం కోరుకో అన్నాడు వీరి ఈ విధంగా జవాబు చెప్పారు నాకు వరం వద్దన్నారండి వద్దంటే వారు ఊరుకుంటారండి నాయన నేను ఏదో ఉద్దేశం చేత నీకేదో వర ప్రదానం చేయాలని చెప్పి అనుకున్నాను మరి మా ఆజ్ఞను తిరస్కరించవచ్చునా అన్నాడండి ఎవరు అప్పుడు భగవానుడు నోటికుండా ఈ వాక్యం వచ్చింది ఆజ్ఞను తిరస్కరించకూడదని నేను ఇంకా ఏదోటి కోరవలసిందే తప్ప ఇంకా లేకపోతే వారి ఆజ్ఞను మనం మరొక రకంగా ఆచరించినట్టు అవుతుంది తిరస్కరించినట్టు అవుతుందని ఆలోచన మొదలుపెట్టాడు ఏమిటి మంచి వస్తువు ఏదోది కోరేస్తాం ప్రపంచంలో ఉచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ప్రెషస్ మోస్ట్ వాల్యుబుల్ అది ప్రపంచంలో మహా విలువైన వస్తువు ఏదోది కోరుకుంటాం అని ఏదో ఒకటి ఆలోచించేటప్పటికీ అది కాలగర్భంలో నశించిపోతున్నది ఇప్పుడు చూడండి ఇంద్ర పదవి లేకపోతే ఇంకేదే సమస్త సంపదలు రాజ్యత్వం చక్రవర్తి ఏది అనుకున్నా కూడా అదంతా కాలగర్భంలో నశించిపోతున్నదండి వీరు ఆలోచనలో చూ ఏది ఎద్ృశ్యం తన ఏది కనిపిస్తుందో ఏది మనసుకు వచ్చిందో అదంత కాలగర్భంలో నశించిపోతుంటే దాన్ని కోరుకుంటే ఏమైనా ప్రయోజన ప్రహ్లాదులు అండి వ్యక్తి కాదండి బ్రెయిన్ మెదడు కలిగినటువంటి వారు కామన్ సెన్స్ కలిగినటువంటి వారు అందరూ మోస్తున్నారు ఏదో చిల్లర వస్తువులు ఎప్పుడు కోరడండి ఆ సరే చిల్లర వస్తువులు కోరడండి ఒక చక్రవర్తి దగ్గరికి వెళ్ళి బీడీ అడిగాటండి బీడీ ఇవ్వండి రామరాం చక్రవర్తి దగ్గర బీడీలుండి అడగాల్సిందే రాజ్యములు అడగాలి సంపదలు అడగాలి గాని ఈ తుచ్చమె చిన్నదైనటువంటి వస్తువు ఎవరైనా అడుగుతారా చెప్పండి మరి ప్రహ్లాదుడు ఇటువంటి మహానుభావుడు అవతారమూర్తి పరమాత్మ ఎదురుగుండా ఉండి నేను కోరుకోమంటే చిల్లర వస్తువు కోరుకుంటాడా లేదండి వీరికి బాగా తెలివి ఉందండి సరే శిష్యులైనటువంటి వారం అండి ఎంతో జాగ్రత్తగా ఆలోచనతో అన్ని కార్యక్రమాలు చేయాలనేది శిష్యుడి గనక తెలివి లేకపోతే వివేకం గనక లేకపోతే చిల్లర వస్తువులు నశించిపోయేటువంటి వస్తువులు ఇటువంటి ఈ సందర్భాల్లో కోరుకుంటారు అనేది ప్రహ్లాదుడు అటువంటి వారు చక్కని విజ్ఞానం ఈ ఆధ్యాత్మిక విషయంలోనండి వైరాగ్యం అనేది చాలదు వివేకం కూడా కలపమంటాడు చూడండి శాస్త్రకారుడు బాగా అర్థం చేసుకోండి చాలా మందికి వైరాగ్యం ఉంటుందండి ఏకాంతం పోతారు కానీ తెలివి కొంచెం తక్కువగా ఉంటుందండి ఆ వివేకం లేనందువల్ల ఈ వైరాగ్యం చక్కగా ప్రకాశించదండి ఇది ఎట్లా ఉంటుందో తెలిసిన కొందరికి వివేకం లేకపోతే చాదస్తం చాదస్తంగా పరిణమించిపోతుందండి అంతేగాని ఎందుకు ఎందుకు ఆచరించాలి అనేటువంటి వై హౌ అనేటువంటి విషయం మర్చి వదిలేస్తారు ఏదో మీద గుడ్డిగా ఆచరించుకుంటూ ఉంటారు దానికి విలువ లేదండి కనుకనే వశిష్ఠుల వారు తోట చెప్తారు వైరాగ్యం అనేది కలుగుతుంది కొందరికి ఎప్పుడు ఏదైనా ప్రమాదం ఏదైనా పెద్ద మహా సంబంధం అయినటువంటిది ఏదైనా జరిగితే చాలా మందికి వైరాగ్యం కలుగుతుంది అంటాడు ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చనిపోయినారనుకోండి చాలా మందికి వైరాగ్యం కలుగుతుంది ఎంతసేపు శ్మశానం నుంచి తిరిగి వచ్చే వరకే అంతే దీని పేరు శ్మశాన వైరాగ్యం అంటారండి ఎమోషన్ పాలు ఏ ప్రకారంగా పొంగుతుందో మళ్ళా చల్లబడిపోతుందో ఆ విధంగా ఉంటుందండి అది దాన్ని నమ్మకూడదు అంటున్నాడు ఎవరో వశిష్ఠులు వారు భీభత్సం విషయం దృష్ణ విరజతే మహాప్రమాదకరమైన విషయాలు సంభవించినప్పుడు ఎవరికి వైరాగ్యం కలగదు అందరికీ కలుగుతుంది కానీ నమ్మబాకండి దాన్ని ఇట్స్ ఎ టెంపరీ ఎమోషన్ అది సతాం ఉత్తమ వైరాగ్యం వివేకాదేవ జాయతే మహాత్ములకు చక్కని వైరాగ్యం ఎప్పుడు కలుగుతుంది అంటే వివేకం డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది రియల్ అండ్ అన్ రియల్ ప్రపంచంలో ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని చెప్పి చక్కగా విచారణ చేసి వివేకం చేత వాడు వైరాగ్యం కనుక పొందితే అది చక్కగా నిలుస్తుంది అండి ఇప్పుడు జనక మహారాజు పొందిన వైరాగ్యం అదేనండి రాజ్యంలో ఉన్నప్పటికీ కూడా బాగా విచారణ చేసినాడు ఇదంతా శాశ్వతం అని చెప్పి అనుకున్నాడు అది అదండి ఆ వివేకం గనక జోడించకపోతే ఆ డిస్క్రిమినేషన్ గనక పవర్ గనక లేకపోతే ఈ వైరాగ్యం ఉంటుందో తెలిసిన ఏదో అన్ని వదులుకొని ఎక్కడో కూర్చోవడమే తప్పితే ఏదో పెద్ద గొప్పతనం కాదండి చర ఆ వదులుకుంటే గొప్ప అది కాదు మనసులో ఆ వివేకం ఉండాలి ఆ భగవంతుని యొక్క స్వరూపం తెలుసుకోవాలి తన నిజ స్వరూపం తెలుసుకోవాలన్నది కనుక ఈ వివేకానికి చాలా వివేకం అంటే తెలివండి కామన్ సెన్స్ దానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు పెద్దలన్నది ఆ భీభత్సం విషయం దృష్ట్యా కో నా సతాం ఉత్తమ వైరాగ్యం వివేకాదేవ జాయతే చూ సాధన చతుష్టయ సంపత్తిలోనండి ఈ వివేకము వైరాగ్యము చూడండి సాధన చతుష్టయం అంటే నాలుగు సాధనలు ఆ నాలుగు సాధనలు చాలా ముఖ్యమండి మన వేదాంతంలో ఈ అను వీటిని కనుక అనుష్ఠానంలో పెడితే చక్కనే మార్గం దొరుకుతుందండి వాడికి కనుక దీనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు ఏమిటి చెప్పండి వివేకము దాన్ని కొంచెం పొరుగ్గా చెప్తారండి నిత్యానిత్య వస్తు వివేకము అంటారండి సరే నిత్యా నిత్య వస్తు వివేకము నంబర్ వన్ రెండవదేమిటి చూసండి వైరాగ్యం దానికి ఏమని చెప్పారో చూడండి ఇహ అముత్ర ఫల అది ఇహ అంటే ఈ లోకల్లో ఈ భోగములు పరలోకల్లో స్వర్గంలో ఉండేటువంటి భోగములు రెండిటి మీద వైరాగ్యం కలగాలి దాని పేరు విరాగం ఇహ అముత్ర ఫల భోగ ఇది రెండవదండి శమాది శక్క సంపత్తి చూడండి ఆరు సాధనలు చెప్పారు క్షమ ధమ ఉపరతి తితీక్ష జర శమ ధమ ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానం ఈ విధంగానండి ఆరు సాధనలు దీని పేరు శమాది షట్ట సంపత్తి అంటారు ఇక నాలుగవ దేవుడు తెలుసు అండి అది ముముక్షుత్వం అంటే ఈ బంధుల నుంచి నేను ఏ విధంగా తప్పించుకుంటాననే విచారణ ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటిది ముముక్షుత్వం ఈ నాలుగు సాధనలు చక్కగా అవలంబించాలని అన్నారు ఇక్కడ వివేకం అనేటువంటిది లేకపోతే ఈ వైరాగ్యం అండి ఇది ఒక సామాన్యంగా తయారవుతుంది కానీ వైరాగ్యాలు చాలా మందికి వస్తాయండి మీరు శాస్త్రంలో చూడండి పురాణ వైరాగ్యం శ్మశాన వైరాగ్యం ఇటువంటివి కొన్ని ఉంటాయండి అది నిలవండదు కనుక విచారణ చేత వైరాగ్యం కాబట్టి శిష్యునికండి ముఖ్యంగా బ్రెయిన్ ఉండాలండి విచారణ కామన్ నిత్యానిత్య వివేకం ఇటువంటి తెలివి లేకపోతేనండి ఆ తెలివి తక్కువ శిష్యులు కనుక ఉంటే గురువు గారికి పెద్ద బాధేనండి సరే నా ఏదైనా చెప్పినా అర్థం చేసుకోలేక ఒకవేళ చెప్పినా మరి రకంగా ఆచరించేటువంటి శిష్యులు కనుకుంటే నిజంగా గురువు గారికి ప్రాణ సంకటం అండి వారు ఎంత బోధ చేసినా వారికి ఎక్కదండది చర ఒక ఆశ్రమంలో ఇట్లాగే జరిగిందండి నలుగురు శిష్యులు ఉన్నారండి ఎవరికి గురువు గారికి ఆ నలుగురులో ఇద్దరండి చాలా తెలివి అందుచేత వాళ్ళిద్దరికి సన్యాసం ఇచ్చాడండి అంటే తురి ఈ గుడ్డ కాషాయం గుడ్డ వారికి ఇచ్చారు సన్యాస ఆశ్రమం వాళ్ళిద్దరికి ఏ కొంతకాలం అనకండి ఆశ్రమంలో కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటే భక్తుడు ఉన్నాడు అండి ఎక్కడో దూర దాదాపు పది మైళ్ళ దూరంలో ఒక భక్తుడు ఉన్నాడు వారి దగ్గరండి అప్పు తీసుకున్నాడండి ఒక రూపాయలు అప్పు ఆశ్రమ నిర్వహణ కోసం ఎవరు గురువు గారు ఏ తర్వాత ఆ కానుకలు చెల్లించటం కానుకలు సమర్పించటంలో మరల వెయ్యి రూపాయలు చేరిపోయిందండి ఎక్కడ ఆశ్రమంలో అప్పుడు అనుకున్నాడు రుణం అనేది మంచిది కాదు వారి దగ్గర వెయ్యి రూపాయలు తీసుకున్నాను తిరిగి ఇచ్చేయడం మంచిది ఏదో భగవంతుడు మనకి ఏర్పాటు చేసినాడని నలుగురు శిష్యుల్లో బాగా తెలివిగల వాళ్ళు ఉన్నారు చూడండి ఇద్దరు సన్యాసులు వాళ్ళిద్దరిని పిలిచాడండి నాయలారా ఈ డబ్బు తీసుకుని పది మైళ్ళు దూరంలో ఉన్నటువంటి ఆశాంగ వారికి తిరిగి ఇచ్చేయండి మనం వారి దగ్గర బదులు తీసుకున్నాం అన్నారు మనీ ఒక హెచ్చరిక చేశాడు నాయన్లారా దొంగలుంటారు దారిలో ఈ డబ్బు మూట చూచి వాళ్ళు అపహరిస్తారు కాబట్టి జాగ్రత్తగా దాయండి ఎక్కడైనా చీకటి పడుతుందో మీరు వెళ్లేటప్పుడు ప్రయాణం చేయొద్దు అక్కడే పండుకోండి చీకట పడితే మాత్రం మీరు ఎక్కడ ప్రయాణం చేయొద్దు ఎందుకంటే దారితోపిడిగాళ్ళు ఉంటారు ఎక్కడ ఎక్కడ చీకటి పడుతుందో అక్కడ పండుకోండి అన్నాడండి సరే సన్యాసులు ఇద్దరు ఆ మూట కట్టుకున్న ఆ వెయ్యి రూపాయలు కనిపించకుండా చంకలో పెట్టుకుని నెమ్మదిగా ప్రయాణం అయిపోతుంటే చీకటి పడిందండి మార్గ మధ్యంలో ఎక్కడ పెద్ద చెట్టు వచ్చిందండి ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాం చీకటి పడింది గురువు గారు ప్రయాణం కొనసాగించకూడదని చెప్పాడు కదా అక్కడే పండుకున్నారండి ఎవరిద్దరు అర్ధరాత్రి వేళ దొంగలు ఇద్దరు వచ్చారండి వస్తున్నారు విష్ణుభగమయ్యా ఇదేనా నాకు పని నీ దగ్గర ఉండటమైనా నాకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి అంతర్ధానం అయిపోతున్నాను త్వరగా కోరుకో ఆజ్ఞ తిరస్కరించవద్దు అని మళ్ళీ విష్ణు భగవానుడు చెప్పారు సెకండ్ వార్నింగ్ వచ్చేసిందండి అయ్యా సెకండ్ వార్నింగ్ వరకు ఆగచ్చండి థర్డ్ వార్నింగ్ ఇప్పించుకోకూడదండి ఎప్పుడైనా సరే మూడవది మూడవది అనేది ప్రమాదం అండి థర్డ్ వార్నింగ్ ఇప్పించుకుంటే అప్పుడు వారి ఆజ్ఞను తిరస్కరించినట్టే అవుతుందండి రెండు వార్నింగ్లు ఇచ్చేశాడు జాగ్రత్త హెచ్చరిక త్వరగా కోరుకోమని ఇక మూడోసారి గనక వారి చేత అనిపించుకుంటే నిజంగా అంత తెలివి తక్కువ పని లేదండి జర ఎక్కడైనా చూడండి మూడోసారి అనిపించుకోరండి ఒకవేళ అనిపించుకుంటే అది ఫినిష్ క్యాన్సిల్ అయిపోతుంది పూర్తి అయిపోతుంది ఆ కార్యక్రమం ఇప్పుడు చూడండి వేలంపాట వేలంపాటలో ఒకసారి రెండుసారి అంతవరకు ఆగచ్చండి మూడోసారి అన్నాడా ఫినిష్డ్ ఆ వేళం పూర్తి అయిపోయింది ఇప్పుడు భగవంతుని ముఖత మూడవసారి అనిపించుకోవడం చాలా తప్పు అని మీరు వెంటనే అడిగేస్తామని ఆలోచించడం ఏమి మళ్ళీ తోచలేదండి అప్పుడు విష్ణు భగవానుడు హెచ్చరిక చేశారు కాబట్టి ఓ పరమాత్మ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప వస్తువు ఏదో మీరే ఆలోచించి నాకు ఇవ్వండి అన్నాడండి అరే ఎంత చక్కగా చెప్పాడు చూడండి ప్రహ్లాద్ మహాత్మా నాకు తెలియదు నా బ్రెయిన్ చాలా తక్కువ నా మెదడు చాలా చిన్నది మీరు సర్వజ్ఞను సర్వ ఆమ్ని పుట్టెంట్ ఆమ్నిషియన్ అటువంటి మహానుభావులు మీ కుక్షిలో పద్నాలుగు లోకాలున్నాయి కాబట్టి అన్నిటికంటే విలువైనటువంటి వస్తువు ఏదో మీరే ఆలోచించి నాకు ఇవ్వండి అన్నాడు వెంట వారికి తెలియంది ఏముంది చెప్పండి అన్నిటికంటే విలువైంది భగవద్గీతలో ఏం చెప్పారు నహి జ్ఞానే సదృశం పవిత్ర మిహ విద్యే ఓ అర్జునే ఈ మూడు లోకముల్లో ఆత్మజ్ఞానముకు మించినటువంటి వస్తువు లేదు అనేసినాడు అండి ఆత్మజ్ఞానం అంటే రియలైజేషన్ ఆఫ్ హిజ్ ఓన్ నేచర్ ఆ ఆత్మ సచ్చిదానంద పరమాత్మ అందరి యొక్క హృదయంలో ఉన్నా కూడా తెలియ తెలియటం లేదు దాన్ని తెలుసుకోవటమే అన్నిటికంటే చాలా గొప్పది దీని పేరు ఆత్మజ్ఞానం సుచార నేను అర్జున మన విచారించేసింది ఇదేనండి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం ఈ ఆత్మజ్ఞానం అండి ఊరికే పుస్తకాల్లో చదివినా హృదయంలో ప్రవేశించాలంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలన్నది అద్వైతం అనేది నోటి మాటలు కాదండి అద్వైత చక్రవర్తి ఎవరు దత్తాత్రేయులు ఆ దత్తాత్రేయులు రెండవ వస్తువు లేదు అని చక్కగా అనుభవానికి తెచ్చుకున్నటువంటి మహానుభావుడు కూడా ఏమన్నాడు తెలుసిన ఈశ్వరానుగ్రహాదేవ పుంసా అద్వైత వాసన మహాభయ పరిత్రానముయతి ఆ భగవంతుని యొక్క లేకపోతే అద్వైతం యొక్క అనుభవం అందరికీ కలగదంటాడుచండి ఎంత చక్కగా చెప్పాడు శంకరాచార్యులటువంటి వారు కూడా ద్వైతంలో దిగి ఆ పరమాత్మకు నమస్కారం చేశాడని చేయలేదండి ఎన్ని స్తోత్రాలు ఎన్ని ఇవన్నీ కూడా శంకరాచార్యులు రెండవ వస్తువు లేదనేటువంటి అద్వైత భేరి మోగించినటువంటి ఆ శంకరుడు కూడా ద్వైతంలో దిగి ఆ భగవంతుని ప్రార్థన చేశాడు కారణం నిజంగా ఈ జగత్ అనేది ఎప్పుడు కనిపించిందో ఈ శరీరం అనేది ఎప్పుడు కనిపించిందో హూ క్రియేటెడ్ ఇట్ ఎవరు దాన్ని సృష్టి చేశారనే ప్రశ్న వస్తుంది అప్పుడు భగవంతుడు తప్పకుండా నమ్మాల్సిందేనండి సార్ జీవ ఈశ్వర జగత్ ఈ మూడు కూడా సామాన్య స్థితిలో ఉంటాయండి సార్ అర్థమైందా జీవుడు అనేది ఎప్పుడు కనిపించాడో శివుడు తప్పకుండా ఉండాల్సిందే జీవ ఈశ్వర జగత్ ఈ మూడు కూడా అండి అద్వైత స్థితిలోనండి పోతాయండి సరే ఒక్కటే ఏకం సత్ సర్వం కలిగిం బ్రహ్మ అని అద్వైత స్థితిలో వస్తుంది ఈ ద్వైత స్థితిలో ఈ మూడు ఉండాల్సిందేనండి సరే అప్పుడు గురువు ఉంటాడు దేవుడు ఉంటాడు జగత్తు ఉంటుంది శరీరం ఉంటుంది ఏది సాధన చేసేటువంటి టైంలో కానీ ఈ సాధన కనుక కొంచెం అతీతంగా పోతే చక్కగా నిర్వికల్పమైనటువంటి స్థితిలో గనక ప్రవేశిస్తే ఆ మనస్క స్థితిలోనండి రెండవ వస్తూ ఉండదండి ఇదంతా కేవలం మనస్సు చేత కల్పింపబడిందని తెలుసుకుంటాడు చూచారు ఈ మాయ ఈ మాయకు లోబడినటువంటి దాంట్లో ఇవన్నీ ఉంటాయి కానీ మాయాతీతమైనటువంటి పరమాత్మ దగ్గరికి ఆ మనస్సు లయించి గనక ఉంటే అక్కడ ఇటువంటివి ఏమి ఉండవండి కనుక ప్రహ్లాదు అండి నమస్కారం చేసి ప్రార్థన చేస్తే విష్ణు భగవానుడు ఏం చెప్పాడో తెలిసిన ఆత్మజ్ఞానం సూచర్ నాయనా ప్రహ్లాద నీకు మోక్షం కలిగే వరకు ఆత్మ విచారణ సంభవించుగాక అన్నాడండిష్ అది ఇది అన్నిటికంటే గొప్ప వరం అండి ఆత్మ జ్ఞానం తన స్వరూపాన్ని గురించి చక్కగా చింతన చేయటం అన్నిటికంటే చాలా గొప్పదండి దాని చేత ఆ బ్రహ్మానందం అనేది అనుభవానికి వస్తుందండి పరమాత్మ యొక్క అనుభవం కనుక ఇది శ్రీకృష్ణ పరమాత్మ దీనికి ఎంత సుప్రీం పొజిషన్ ఇచ్చాడో చూడండి నహి జ్ఞానే నృశం పవిత్రమిహ విద్యతే ఈ ఆత్మజ్ఞానం మించిన వస్తువు ముల్లోకముల్లో కూడా లేదంటారు కనుక విష్ణు భగవానుడు అండి నాయనా ప్రహ్లాద నీకు ఆత్మవిచారణ సంభవించుగాక చక్కగా దాని చేత మీరు మోక్షం పొందండి అనే అనుగ్రహించి అంతర్ధానం అయిపోయినాడు ఇక చూడండి ప్రహ్లాదుడు తన ఇంటికి వచ్చి ఇదివరకంతా జపమాలు తీసుకుని ఓం నమో నారాయణ జపం చేసే ఆ వ్యక్తి ఇప్పుడు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత విచారంలో ప్రవేశించి నేనెవరు చూడండి నేనెవరు ఈ శరీరమా మనస్స బుద్ధ ఈ ప్రపంచంలో వస్తువులా ఏ నా నిజస్వరూపం ఏమిటని బాగా విచారంలోకి వచ్చాడండి సార్ మూడు వేదాంతవంత పిండితే మూడు మూడు పదములు ఉంటాయండి వేదాంతవంత పిండితే మూడు పదములు తేల్తాయి ఏమిటో తెలిసిన కోహం మొట్టమొదటిది నాహం రెండవది సోహం మూడవదండి సరే కోహం అంటే ప్రశ్న పూయామాయ్ నేను ఎవరు వెంటనే నాహం ఈ కనిపించే వస్తువు మీరు కాదు ఈ శరీరం మీరు కాదు మనస్సు మీరు కాదని రిప్లై వస్తుందని చూడండి కోహం అనే ప్రశ్నకు నాహం అనేటువంటి జవాబు వస్తుంది మరి ఇదంతా నేను కాదట్టి ఎవరు మీరు సోహం సహ ఆ శాశ్వతమైనటువంటి అక్షర పరమాత్మయే మీరు చూసారు వేదాంతవంతం మూడు పదమల్లో ఇమిడిపోయిందండి కోహం నాహం సోహం అది చూసారు ఏ నాటికైనా సోహం అని చెప్పి మానవుడు తెలుసుకోవాలి కదా సహా తత్వం అసి తత్వం మహావాక్యం ఏ నాటికైనా తెలుసుకోవాలి ప్రహ్లాదు రండి చక్కగా ఇంటి దగ్గర విచారణ చేసి హాయి తన స్వరూపాన్ని తెలుసుకుని దాంట్లో నిలకడ కలిగి ఉన్నాడండి ఈ రాజ్య వ్యవహారంలో వదిలేశాడు ఎందుకు దానికంటే ఎక్కువ సుఖం ఇక్కడ ఉందండి అందుచేత ఆ స్వస్వరూపంలో దీని పేరే అంటారండి సూపర్ కాన్షియస్ ఆ సూపర్ కాన్షియస్ స్టేట్లో చక్కగా నిలకడగా ఉంటే ఈ రాజ్య వ్యవహారాలు ఎవరండి చూచేది ఇంకా రాజుగారి విధంగా ధ్యానంలో పడిపోయినాడు అప్పుడు అండి మళ్ళా ప్రత్యక్షం అవుతారు ప్రహ్లాదు భుజం తట్టి నెమ్మదిగా లేపి ఆయన రాజ్యం కార్యము కూడా చూడవల్ను మీరు ఆత్మజ్ఞానం పొందారు కాబట్టి ఇక చక్కగా వ్యవహారం చేసుకోండి ఏ మనస్సు మాత్రం ఆ శాశ్వతమైన పదార్థముల మీద నిలకడగా ఉంచుకోండి అని చక్కగా బోధించి ఆ జనకుడు ప్రకారంగా రాజ్యమును పరిపాలించినాడు ఆ విధంగా మీరు కూడా రాజ్యమును పరిపాలించండి నిర్లేపంగా మీరు ఆత్మజ్ఞానం పొందారు కాబట్టి ఇది ఒక బంధనం కాదు ఆయన చక్కగా బోధిస్తే అంతర్ధానమైపోతే ప్రహ్లాదు చక్కగా ఆ భక్తిని విడనాడకుండా ఆ ఆత్మజ్ఞానమును విడనాడకుండా చక్కగా రాజ్య కార్యములు చేసుకుంటూ వచ్చారండి ఈ విషయం ప్రహ్లాదోపాఖ్యానమును వశిష్ఠుడు వారు శ్రీరామచంద్రునికి చక్కగా ప్రబోధించిన ఆయన చూడండి ప్రహ్లాదుడు ఎటువంటి దివ్యమైనటువంటి చరిత్ర చెప్పండి వారి యొక్క కీర్తి నిజంగా ప్రతివారు ప్రహ్లాదోపాఖ్యానమును చదివి ఎంతో ఆనందపడుతున్నారండి కదా అసలు ఆ పేరులోనే చూడండి ఎంత చక్కని అర్థం పేరు ఏమిటి చెప్పండి ప్రహ్లాద ఆ దాని ఆహ్లాదం హహ్లాదం అంటే సంస్కృతంలో అండి సంతోషం ఆనందం ఆ హ్లాదం ఆహ్లాదం అంటలేదు ప్రహ్ అంటే ఏమిటి తెలిసిన ప్రకర్షేణ ప్రకర్షేణ ఆహ్లాదం ఆ పేరులోనేనండి పరమానందం అనేటువంటి అర్థం మనకి స్ఫరిస్తుందండి కదండి ప్రహ్లాద ప్రకర్ష అయిన ఆనందం ప్రకర్ష అయిన హ్లాదం ఆ పేరు ఎంత దివ్యంగా ఉందో ఆ కొందరు పేర్లు ఉంటాయండి నారాయణ అసలు వ్యక్తికి ఆ పేరుకి సంబంధమే ఉండదండి చాలా ఒక ఆయన పేరండి ఆనందరావు ఆనందరావండి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడండి వాడు పేరు ఆనందరావండి ఎప్పుడు ఏడిపేవాడు ముఖంలో చూస్తే పేరుకి దానికి ఏమైనా సార్థకత్వం ఉందా ఇంకొక ఆయనండి సుందరమూర్తి అండి సుందరమూర్తి రామా పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడండి వాడు ఏ వికారంగా ఉంటుందండి ముఖ్యం పేరు మాత్రం సుందరమూర్తి ఒక అమ్మగారండి అడుక్కుంటున్నదండి ఏది భిక్షాటనం ఏ ముస్లమ్మ నీ పేరు ఏమిటంటే ఏం చెప్పింది తెలిసిన అన్నపూర్ణమ్మ అన్నదండి అన్నపూర్ణమ్మ అని పేరు పెట్టిన పాప అడుక్కు తింటున్నదండి అది కొన్ని కొన్ని పేర్లకి ఆచరణకి ఏ సంబంధం ఉండదు కానీ ప్రహ్లాద చూడండి దివ్యమైనటువంటి పేరు ప్రకర్షణ ఆహ్లాదం జీవితం యొక్క లక్ష్యం అదేనండి అట్మోస్ట్ బ్లిస్ బ్లిస్ అంటే ఆనందం అండి అది మన జీవితంలో ఏ నాటికైనా పొందాలని వశిష్ఠ మహర్షి ఒకటి రెండు శ్లోకములు చెప్పి విరమిస్తున్నాడు అండి ఏమిటంటే ఓ రామచంద్ర అనేక జన్మల నుంచి సంక్రమించినటువంటి అలవాట్లను ఇప్పుడు కనుక ప్రయత్న పూర్వకంగా మార్చకపోతే దుఃఖం పొందుతాడని ఈ శ్లోకం చెప్తాడు జన్మాంతర సాభ్య రామ సంసార సంస్థి సా చిరాభ్యా వినా నక్షయతేవచితూ బహుకాలం అభ్యాసం చేయాలంటాడు ఇది ఒక రోజు రెండు రోజులతో అయ్యే పని కాదండి మనసులో అనేకమైనటువంటి పాడు సంస్కారములు నిగూఢంగా ఉంటే ఒక్క రోజుతో అవి శుద్ధపడతాయా చెప్పండి అని ఈ వాక్యం జన్మాంతర సహా జన్మాంతర శతాభ్యామ సంసార సంస్థది సా చిరాభ్యాసేన వినా నక్షయతేచిత చిరకాలం అభ్యాసం చేయాలి అయితే సహనం సహనం అండి ఓర్పు ఆ ఓర్పు లేకపోతేనండి మానవుడు ముందుకి పోలేడండి ఏ ఎన్నో విఘ్నములు రావచ్చు ఆటంగములు కలగవచ్చు ఎన్నో బాధలు కలగదు కానీ వీటన్నిటిని లెక్క చేయకూడదండి సరే ఇంత సాత్విక సుఖంలోనండి కొన్ని కష్టాలు రావచ్చు అండి శ్రీకృష్ణ పరమాత్మ ఈ సుఖం అంత సాత్విక సుఖం విష ఎత్త దగ్గర మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ప్లీజ్ డోంట్ కేర్ ఆ కష్టాన్ని లక్ష్య పెట్టకూడదండి మహాత్ములు ఎన్ని కష్టాలు ఏకాంతంలో పడి ఉంటారు అయినప్పటికీ కేర్ చేయలేదండి ఏ మన లక్ష్యం ఏమిటో జ్ఞాపకం పెట్టుకోండి ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మ బుద్ధి ప్రసాదజం కాబట్టి ఇప్పుడు మీరందరూ ఆసన వేసుకున్నారు ఇది కష్టమే అయినప్పటికీ ఓర్చుకుంటున్నారు కారణం ఏంటంటే ఆ బోధ వినటానికి ఇది చక్కని అవకాశం ఆ వశిష్ట మహర్షి యొక్క ముఖార నుంచి వెలువడినటువంటి వాణి ఆ వాణి మనకి ఎప్పుడైనా దొరుకుతుందా చెప్పండి ఆ దొరికేటువంటి టైంలో ఈ కాళ్ళు కొంచెం నొప్పిగా ఉన్నాయి ఏమిటండి దాన్ని కేర్ చేయకూడదు చెప్పి అందరు కూర్చున్నారా అదే విధంగా మొదట్లో కొంచెం కష్టాలు వచ్చినా వస్తాయని కాదండి ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా వస్తాయి వాటిని లక్ష్య పెట్టకుండా ఆ అనంతమైనటువంటి ఆనందమే దృష్టిలో పెట్టుకోవాలండి ఒక చోట అమెరికాలో జరిగిన విషయం చెప్పి నేను పూర్తి చేస్తున్నాను అమెరికాలో నుండి ఒక మల్లుడు మల్లుడు ఎవరండి బాగా కుస్తీల్లో ఫస్ట్ ఆ జయించినవాడు శరీరం ఎట్లా ఉంటుందండి కండల కండలు బలిసి ఉన్నాయండి భీముడు కలియుగ భీముడుగా ఉన్నాడండి ఎవరైనా ఈ కుస్తీలో బడగొట్టేస్తున్నాడు ఆయన తన స్వరూపం చూసుకుని ఆనందపడుతున్నాడు కానీ ఇంకా పౌరుషం ఇంకా ధైర్యం రావటానికి ఉపాయం ఏమిటని పెద్దల్ని వెళ్ళి అడిగాడండి ఇప్పటికే నాకు చాలా బలం ధైర్యం ఉన్నది ఇంకా ధైర్యం పెరగాలంటే ఉపాయం ఏమిటని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసు నీ మోచేతి మీద సింహం సింహం అనేది మహాపరాక్రమైనటువంటి వ్యక్తి అండి జంతువు దాన్ని కనుక ఇక్కడ చూసుకుంటూ ఉంటావా నీకు ఇంకా ధైర్యం ఉంటుంది సింహాన్ని చూస్తే అపరిమితమైన పరాక్రమం అని అప్పుడు అండి పచ్చ పొడిచి పిలిపించాడండి ఎవరు ఇక్కడ సింహం బొమ్మయించడానికి ఈ కుస్తీపెట్టే ఆయన వస్తాదు గారు ఈ పచ్చ పొడిచి ఆయన పిలిచారు అంటే సూదితో పొడుస్తాడు ఇక్కడ పచ్చ పచ్చ అంటే తెలుసు నీళ్లు పెట్టి కడిగినా పోదండి దేన్ని పెట్టి కడిగినా పోదు అంతే ఇంకా కట్టెలతో పోవాల్సింది అది పచ్చాయన్ని పిలిపించారు ఏవండి ఇక్కడ సింహం బొమ్మ అయ్యాలి మీరు ఎంత రేటు ఏదో రేటు మాట్లాడుకున్నారు పచ్చాయని చెప్పాడు ఏవండి మీరు మహా వస్తాదు బలవంతుడైనా నేను ఇప్పుడు సూదితో పొడిస్తే కొంచెం నెప్పిగా ఉంటుంది మీరు ఓర్చుకోవాలి ముందుగానే చెప్పాడు సూదితో పొడవాలి ఇప్పుడు పచ్చ పొడవాలంటే మీరు ఓర్చుకోవాలన్నారు ఆ కాబట్టి మీరు నా వంక చూడబాకండి నేను పొడుస్తుంటే మీకు వేడిపోస్తుంది కాబట్టి ఇటు తిరగండి చెయ్యి మాత్రం నాకు అందివ్వండి అన్నాడండి సరే ఇటు తిరుగుతున్నా ఇటు తిరిగాడు చెయ్యి అందించాడు ఆయన పొడుస్తున్నాడు సింహం అయ్యా ఎటువంటి బలవంతుడైనా పొడిస్తే చూస్తూ నెప్పి కదండి అందుచేత ఆ నొప్పి భరించలేక అడుగుతున్నాడు ఇటు తిరగద్దని చెప్పాడుగా ఇటే ఉండి ఆ ఏమయ్యా సింహం ఎక్కడ మొదలు పెట్టావు అన్నాడు ఆయన అడిగాడు ఆయన చెప్పాడు తోక దగ్గర మొదలు పెట్టాను అన్నాడు నా సింహానికి తోక ఒడదేవయ్యా తోక వద్దులే తోకే ఈ బాధ వల్లేక చోటను తగ్గించుకుంటున్నాడు తోక లేకుండా వేయవయ్యా అన్నాడండి వాడేమండి ఎంత తగ్గితే అంత మేలు మళ్ళా ఇంకో చోట మొదలు పెట్టాడు మళ్ళా నొప్పిగా ఉంది ఏమయ్యా మళ్ళా ఎక్కడ ప్రారంభించావు కాలు అన్నాడు ఒక కాలు తీసేవయా మూడు కాళ్ళు ఉంటే చాలు నా సింహానికి ఈ విధంగా పొడుస్తుంటే ఒక్కొక్కటి ఒక్కటి తగ్గించుకు ఆఖరికండి తల తల దగ్గరికి వచ్చాడండి తల పొడుస్తున్నాడు ఏమయ్యా ఎక్కడ మొదలు పెట్టావు తల తల లేకుండా సింహం వేయవయ్యా అన్నాడు వాడు ఒళ్ళు మండి చీ ఇటువంటి పాడుబేరం వచ్చింది వెళ్ళిపోయినాడండి వాడు చూ కొంచెం ఓర్చుకుంటే శాశ్వతంగా సింహం యొక్క బొమ్మ చూడవచ్చు కదా ఆ బాధ కొంచెం ఓర్చుకోలేక వీడండి వాడిని వెళ్ళగొట్టేసాడండి అనవసరంగా విషేంద్రియ ఎత్త దగ్గర ఏ ఈ ఆధ్యాత్మ విషయంలో కొంచెం ప్రయాస కనుకెళ్తే లక్ష్య పెట్టద్దని పెద్దలంతా బోధిస్తున్నారు ఇప్పుడు వశిష్ఠ మహర్షి కూడా అదే చెప్పినారు నాయన అనేక జన్మల్లో కూడగట్టుకున్నటువంటి ఈ సంస్కారములను పోగొట్టాలంటే కొంత ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో గనక ఏదన్నా కొంచెం బాధ కలిగినా దాన్ని ఓర్చుకోవాలి క్షమా క్షమాశీలత్వం అభ్యసించమంటారు అది ఈ విధంగా వశిష్ఠుల వారు ఈ రోజు ప్రహ్లాదోపాఖ్యానమును సమాప్తం చేసినారు ఈ అధ్యాయం రేపు కూడా కొనసాగుతుంది ఈ రోజు భగవద్గీత సాయంత్రం పద్నాలుగో అధ్యాయం గుణత్రయ విభాగ యోగమును ప్రసంగం జరుగుతుంది ఓంకారం జపం చేస్తారు